నమ్మిన నమ్మినదొకటే నాకు నీ శరణము ఎమ్మెల సంసారమి ఇందేమి గలదు ఏటి కర్మము నా కేటి ధర్మము ఏటిదో నే చేయగా నీకేమి కూడాను నాటకపు తొంటివారు నడిచిన మార్గమని ఈటుకు చేసేగాక ఇందేమి కలదు ఏడతపము నాకేడజపము నీ వాడిక జేయగ నీకు వచ్చినదేమీ పెడిదపు పెద్దలెల్లా పెట్టిన తిట్టములంటా ఈడుకు చేసగాక ఇందేమి గలదు ఎక్కడి పుణ్యము నాకెక్కడి భోగములు ఇక్కువనన్నిట్ల చేసి ఏమి కంటివి నికెపు శ్రీవెంకటేశ నిన్ను కనుటగాక ఎక్కడికెక్కడి మాయలు ఇందేమిగలదు